పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఇస్తే వందనాలు ప్రభా తండ్రి స్తోత్రములు తండ్రి ప్రభా తండ్రి ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి ఆయన దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాప వల్లే కాచి కాపాడి దినమకు తండ్రి యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు నా తండ్రి నీకే వందనాలు నీకే స్థుతులు నాయన నీకే స్తోత్రములు ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే ఈయుగంలో కలుగునుగాకాలియా తండ్రి ప్రభావాన్ని స్థుతిస్తారో ప్రభా తండ్రి అక్కడ నువ్వు ఉంటారన్నావు ప్రభా అవును ప్రభా కృపా సత్య సంపన్నుడువై మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభ ఇదిగో తండ్రి పాటల ద్వారా మీరు మహిమను ఉందండి వాక్యం ద్వారా స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా నైనా గత గడిచిన కాలమంతా అంతా నాయన మీ సన్నిధికి వస్తుంటే ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభా ఎన్నో మరుగైన విషయాలు మమ్మల్ని ఎట్లా ముందుకు నడవాలా బలపరచడం నేను మమ్మల్ని ఎన్నో విధాలుగా మీరు సరిచేస్తున్నారు ప్రభా ఆ రీతిగా ఈ దినం కూడా నీ దగ్గరికి వచ్చినాం ప్రభా నీవే స్వరం ధర మాతో మాట్లాడు ప్రభా నాయన నా తండ్రి అలాగే ప్రభా నాయన మా ప్రియులు ఎవరైతే ఇంకా రాలేదో వాళ్ళందరూ ఈ ఆరాధనలో పాల్పొందేలాగా వాళ్ళందరినీ మీరు నడిపించండి ప్రభా రాని వాళ్ళకు కూడా ప్రభా మీ కృప మీ దీవెనలు వాళ్ళకు వాళ్ళకున్న ప్రతి సమస్యల నుంచి మీరు విడిపించండి ప్రభా నైనా తండ్రి అలాగే జరిగే ఆరాధన అంతట్లో ప్రభా తండ్రి మీకు మహిమకరంగా ఈ ఆరాధనని జరిగించమని నీకే కృతజ్ఞతలు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ పాడం అక్క దీపక్క పాట్రద్రభువా నిన్నేస్తు ప్రభువా నిన్ేస్తును ప్రభువా ప్రేమ మయు ప్రభువా నిన్ేస్తును ప్రభువా నిన్ేస్తును ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నేస్తు ప్రభువా నిన్నే స్ ప్రభువాతీ ను నీ ప్రేమతో పిలచావు ప్రభువాగ్యతాని రన్ను నీ ప్రేమతో పిలచావు ప్రభువా నన్నంతగా ప్రేమించి నా ీ ప్రాణమీ చావునాయాభువా నిన్నేస్తు ప్రభువా నిన్నే లు ప్రభువా ీనిలచీ నృదయాన్ని తో ప్రభువాదవాతనీ బునిలకి నృదయాన్ని తవో ప్రభువా హృదయం గణములోకి అరుదించినావో హృదయం గణములోకి అరుదించినావు ఆనందమే నాకెంతో ఆనందమే రేహే మామాయాసు ప్రభువా నిన్నే స్థుతి ప్రభువా నిన్నే స్థుతి ప్రభువా శోధనలు నన్ను చూటుకొనినా వేదనలు నను అములు కొనినా శోధనలు నన్ను చుట్టుకొనినా ఆ వేదనలు నన్ను అమలు కొనినా శోధన రోధనా వేదనలు శోధన రోధనా వేదనలు నిన్నేస్తును ప్రభువా నిమ్ే స్ంతు ప్రభువా ప్రేమ మయాయేసు ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా అనుదినము అనుక్షలము నిమ్ స్ంతు ప్రభువా ప్రైజ్ లాడక్క నేను కూడా ఒక పాట పాడుతున్నాను అన్న ఈ రోజు వాక్యం చంద్రశేఖర్ అన్న చెప్తారు సమయాము వచ్చేను రండి గొర్రపిల్లవి వాహస్తవ సమయాము వచ్చేను రండి సర్వాధికారీయుోన్నతుండైనా సర్వాధికారియు సర్వోన్నతుండ మన తండ్రిని గణపరచి మనముత్సహించదము మన తండ్రిని గణపరచి మనముత్సహించదము గొరపిల్లవీవాహోస్తవ సమయాము వచ్చేను రండి గొరపిల్లవీవాహోస్తవ సమయాము వచ్చేను రండి పడెను వధువు సుప్రకషము గల సిద్ధ పడెను వధువు సూప్రాకషము గల నిర్మాల వస్త్రాములతో ఆలంకరించుకుని నిర్మాల వస్త్రాములతో ఆలంకరించుకుని గొర్రపిల్లవి వాహోస్తవ సమయా రండి గొరపిల్లవిహోస్తవ సమయాము వచ్చేను రండి పరిశుద్దుల క్రియలేయవస్త్రములు పరిశుద్దుల క్రియలేయ వస్త్రములు గొర్రెపిల్ల సుద్ధి శుద్ధి నొందినవారు గొర్రెపిల్ల రక్తములో ొందినవారు గొర్రెపిల్లవివాహోస్తవ సమయాము వచ్చేను రండి గొర్రెపిల్లవివాహోస్తవ సమయాము వచ్చేను రండి తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు తెల్లాని <tellani> గుర్ముపై <gurramupai> కూర్చుండినవాడు నమ్మా కమయుటి పెండ్లి కుమారుండు నమ్మా కమయు పెండ్లి కుమారుండు గొరపిల్లవివాహోస్తవ సమయాము వాచేను రండి గొరపిల్లవివా స్తవ సమయాము వచ్చేను రండి దేవుని వాక్యమును నామాము గలవాడు దేవుని వాక్యమును నామాము గలవాడు రక్తములో ముంచీనా వస్త్రము ధరించే రక్తములో ముంచీనా గొరపిల్లవీవాహోస్తవ సమయాముచేను రండి గొర్ర పిల్లీవాహోస్తవ సమయామును రండి ప్రేమించి సంగముకై ప్రాణం గుణిదే ప్రభువు ప్రేమీచి సంగముకై ప్రాణం బునిదే ప్రభువు పరిశుద్ధ పరచుట కొరకై తన్నా పగించుకొనిన్ పరిశుద్ధ పరచుట కొరకే తన్న పగించుకొనిన్ గొర్రెపిల్లవి వాహస్తవ సమయాము చేండి గొర్రెపిల్లవి వాహస్తవ సమయాము వచ్చేను రండి శ్రీయేసుక్రీస్తుండే సిరసు స్త్రీయేసుక్రీస్తుండే సంగంబున కుశిరసు వాక్యావుదకముతోడా శుద్ధీ పరచుచుండే వాక్యావుదకముతోడా సుద్ధీ పరచుచుండే గొర్రెపిల్ల వివాహోస్తవ సమయాము వచేను రండి గొర్రపిల్లవి వాహస్త సమయాము వచ్చేను రండి హెలు రూపాస్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ రూపాస్ అన్న హలో బ్రదర్ ఆయన కొంచెం బిజీలో ఉన్నాడు అవునక్కాయిన్ అవ్వలేదు కదక్క ఆయన జాయిన్ అయినాడు ఆయన అక్కడ ఉన్నాడు అజ్ నగర్ లో అన్న అన్న చంద్రశేఖర్ అవును జాయిన్ అవ్వలేదు కదా అవును కాలేదు మీరే వాడండి బ్రదర్ అన్న వచ్చేదక్క సరే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించి మాయవరు ఆకాశములో కనిపించేయి మాయవరు సూర్యుని ధరించి చంద్రుని నిలిచి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించవరు ఆకాశములో కనిపించి మాయవరు ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగియున్న ఆత్మలభారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగించున్న ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న మహిమలి గీన సంగమే మహిమలి గిన సంగమే మహిమలి గిన సంగమే మహిమలి గీన సంగమే మహిమలి గీన సంగమే మహిమ కలిగిన సంఘమే సూర్యుని ధరించి चंद्रुनि मीद निल सूर्य धर चंद्रुनि मीद निलि आकाशम कई मैवर आकाशम कई मैवर जय जीवित प्रसवचुट వేదన పడుచు సాక్షి అయ్యున్న జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయు ఆ జయ జీవితము ప్రసవించుటాకై వేదన పడుచు సాక్షి అయ్యున్న కృపలు నిలిచిన సంగమే కృపలు నిలిచిన సంగమే కృపలు నిలిచిన సంగమే కృపలు నిలిచిన సంగమే కృపలు నిలిచిన సంగమే కృపలు నిలిచిన సంగ మే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించేయి మయవరు ఆకాశములో కనిపించేయి మయవరు ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్నా ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న క్రొత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే క్రోత్త నిబంధన సంగమే క్రోత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద సూర్యుని ధరించి चंद्रुन दिलचि आकाशम कयर आकाशम कई मैवर सर्वयुगम सजीवड़ सरीपोल चलना सामुन को नदी नी दिव्य तेज न्यानम ना प्राण नीवेश सरीपोल चलना सामर्द्यमुन को नदी दिव्य तेज ना न्यानम नाणम नीवेयसया न्यान ना न प्राण नीवेयसया ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించు వాడవు ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైనా శత్రువును కరుణించు వాడవు నీవి నీ ఎదుట వీరులు కారెన్నడు జగత్ జయించిన జయశీలుడా సురులు నీ ఎదుట వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగల నా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేయసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేయసయ్యా తుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవి నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుదీరుడా నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుదీరుడా సరు యుగములలో సజీ ఉడవు సరిపోల్చలా సామర్థ్యమును कोनियाडदि नदी नी दीतेज नद्यानम निवेयस्या सरीपोल चला नी साम कियादि नदी नी दीतेज नद्यानम नीवेय्या नद्यानम प्राणम नीवेसैया కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతియముగా చేసి వినన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతి సయముగా చేసి వినన్ను నెమ్మది కలిగించనీ బాహుబలముతో శత్రువు నచ్చిన బహుసూరుడా నెమ్మది కలిగించని బహు బ శత్రువు నచ్చిన బహు సూరుడ సయుగములలో సజీ ఉడవు సరిపోచ్యమును ड़दगी नदी नी दिव्य तेज न्यानम न प्राण नीवेयसया सरपोलचल नी सामर्ध्य मुन को आड़दि नदी नी दिव्य तेज न्यानमी वेयसैया न्यानमी वेयसैया ना ज्योतिर्मयुड़ान प्राण प्रियु स्तुतिमहिमुनी के ज्योतिर्मयुान प्राण प्रियु स्तुतिमहिमलुनीके अक्षण नातिशयनी नीवे నా నా ఆనందమునిే నారాదనా నితిశయముని ఆనందమునిే నరాదనాని వే జ్యోతిర్మయూడా ప్రాణప్రియుడ स्तुति महिमलु नी के ज्योतिर्मु ना प्राण प्रियु स्तुति महिमलुनी के ना परलोक तं व्यवसा ना परलोक त्री व्यवसाय नी तोट द्राक्ष वल तो नु अटी स्थिरपरचाव नील नी तोट द्राक्ष वल तो नु अटी स्थिर परचाव ज्योतिर्मयु ना प्राण स्तुति महिमल नी के ज्योतिर्मयु ना प्राण प्रियु తొతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరీ నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరీ నీకిష్టమైనా పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైనా పాత్రను చేయ नन्नु बेय का सारावा ज्योतिर्मयुना प्राण प्रियु स्तुति महिमलुनीके ज्योतिर्मयुना प्राण प्रियु स्तुति महिमलुनी నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా पिशुदात्मक देवा आदि संभूतड़ु ने मनी आराध त्रीय कदेवा आदि मनी आराध ज्योतिर्मयुड़ा ना प्राण प्रियु స్తోతి స్తిమహిమనికే జ్యోతిర్మయుడా నా స్తోతి ప్రాణప్రీయుడా స్తుమహిమీకే నాత్మలో అనుక్షణం నాతిశయము నీవే నీవే ఆనందమునీ నరాధన నివే అతిశయము నీవే ననందమునీ నరాదననివే జ్యోతిర్మయు నా ప్రాణప్రియడా तोति महिमलुनी के ज्योतिर्मयु ना प्राण प्रियु तोति ये के कनिकर पूर्णुड़ा మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నివేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నివేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా వలన ఏ ఆసింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి నా వలన ఏదియు ఆసింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి శిలువమానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే శిలువమాను పై రక్తము కాచి రక్షించి తివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాలముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను తీర్చిన ఉపకారి నా కొరకు సర్వము ముగా దయ చేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము ఈ సయ్యా కరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయినా సియోనులో వారు నిలచెదరు నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయినా సియోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించదను తుది వరకు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు सैया कनिकर पूर्णुड़ा मनोहर प्रेम कुलयु ये सैया कनिकर पूर्णु मनोहर प्रेम कुलयु नीवे ना सतोष गानू सर्व संपदल को आधार नीवे नतोष गानू కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా అల్లే ప్రైజ్ అన్నా ప్రైజ్లో అన్నా నిన్న ప్రార్థించుకొని పరశుధర బ తండ్రి మీకు వదనాలైనా ఈ యొక్క ఉదయకాలం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వదనాలైనా ముఖ్యంగా ప్రభ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించపడుతున్నాం తండ్రి మీ యొక్క సహమాకు అనుగ్రహించండి కృపగల దేవ మీకే స్తోత్రాలైనా సర్వోనతుడ తండ్రి మీకే వదనాలు వేసయ ప్రభావ లోకం తనమల్లి అనేక ప్రాంతాల్లో తనమల్లి తిరుగుతా ఉంది పరితా ఉంది ప్రభ యథావిధి ఉంది అనుకుంటున్నారు కానీ మీ యొక్క చిత్తానుసరంగానే జరుగుతుంది సమస్తం తండ్రి మనుషులు ఎవరు గుర్తించని స్థలంలో ప్రభావ ఎవరు గుర్తిరిగించిన సమయంలోనైనా జలప్రలం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను ప్రభా మతము దేశమంతా ఆ రీతిగా ఉందని మీరు అనేక పర్యాలు మాకు జ్ఞాపకం చేస్తూ నడిపిస్తుంది మీకు ఎంత బాధనాలు ప్రభావ కృపగల తండ్రి మీకే స్తోత్రాలు అయినా ముఖ్యంగా ప్రభావ మేము ఆ రీతిగా ఉండకుండా ప్రభా ప్రతిదీ గ్రహించలాగా మీ బిడ్డలందరూ వాటికి గ్రహించినారు ముఖ్యంగా ప్రభా అబ్రామ్ గ్రహించిండి ప్రభా అందుకు మీరు అతనితో సంపూర్ణంగా దీర్ఘంగా వాటి విషయంగా మాట్లాడారు అదే రీతిగా నైనా నో వాహుతోని మీరు మాట్లాడారు ప్రభా మీరు దాన్ని గ్రహించగలిగేయండి మేము కూడా ఆ రీతి గ్రహించేలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం నైనా గొప్ప గొప్ప దేవ మీకే వదనాలు ముఖ్యంగా ప్రభా కొత్త నూతన సంవత్సరం అనేసి అనేకలు అంటున్నారు ప్రభా కానీ మన మీరు చూపిస్తున్నారు ప్రభావ సూర్యుని కింద మనుషుడు పొలాగ చాట్లు వ్యర్థం రోజు అదే రీతిగా జరుగుతుంది అని ప్రసంగి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ కానీ మేము దాన్ని గ్రహించలేకనో నడిపించండి ప్రభ మరి తనుమల్ ఆ రీతి ఉన్న గొప్ప జనం గురించి మేము ఏ రీతిగా వాళ్ళకి ఇవి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ప్రభావ వాక్యాన్ని స్థునీకరించిపోయే తండ్రి వాళ్ళ గురించి మేము ఆలోచిస్తున్నాం తండ్రి వాళ్ళని ఏ రీతిగా తనుమల్ని మీరే మాకు జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇంకా తనుమల్ మహాశ్రమాల మేము ఉంటుండగా ఏ రీతిగా మేము వారి వారి గురించి మేము సువార్త ప్రకటించాలా ఏ రీతిగా వారిని మీ చింతకు నడిపించాలా మీరే మాకు సహాయపని గురించి మనం ప్రార్థిస్తున్నాం అవునైనా దాన్ని మీకు అదన మీకు స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం వాక్యంతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి మమ్మల్ని అందరినీ మీరు అక్కడి వరకు క్రీస్తు పరిషుద్ధనా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె కాలం నుంచి మనము బైబిల్ బోధ లేక వాటిని లో డాక్టరీన్ అంటాం బోధని డాక్టరీన్ అంటాం కాబట్టి ఏసు ప్రభు యొక్క బోధ ఏ రీతిగా ఉంది తర్వాత అపోస్తుల బోధ ఏ రీతిగా ఉంది అపోస్తులకి డాక్టరీన్ అంటాం ఇంగ్లీష్లో కాబట్టి కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడడం వలన ఏమవుతుందంటే అవి అర్థం కాని స్థితిలో ఉంటూ తెలుగులో తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది అందుకని డాక్టరీన్స్ అనే పదాలు అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిని ప్రకటించేవారు ప్రభువు సత్యాన్ని ప్రకటిస్తుండదా అనేది గ్రహించగలం మనం కాబట్టి బైబిల్లో ఒక దాన్ని ఏమంటామంటే మనకు తెలుసు అబద్ధ బోధ అంటాం దాన్ని లేకపోతే అబద్ధ బోధ కాబట్టి ఎప్పటి నుంచో కొంతకాలం నుంచి నేను ఈ విషయాలు చర్చించద్దాం అనుకుంటున్నా కానీ సిద్ధం ఉన్నారా లేదా నాకు ఒక భయం ఉండే ఎందుకంటే సిద్ధం వాళ్ళు ఏం చేస్తారంటే ఇది విని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కూడా విశ్వాసాన్ని లేక విధానాన్ని లేక బయలుపరిచిన యొక్క మార్గాన్ని వేరే ఒక మార్గం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే పౌలు ఒకసారి దాన్ని చూద్దాము మొదటి కొరితులు రాసిన పత్రిక చూడండి మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటిది కాదు బ్రదర్ రెండవ కొరింతలు రాసిన పత్రిక రెండవ కొరింతలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం బ్రదర్ రెండవ కొరింతలు రాసిన పత్రిక నాలుగవ నాలుగు పదకొండు వరకు కరెక్ట్ పదకొండవ అధ్యాయం రెండవ కొనతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినం చాలాసార్లు వీటి గురించి మనము ధ్యానించాము బహుశా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల బహు దీర్ఘంగా ధ్యానించినాం వీటిని ఓల్డ్ రికార్డింగ్స్ లో ఉంటాయి అయితే ఈ రెండో కొనతలు రాసిన అధ్యాయంలో వచ్చిన అధ్యాయంలో ఏం చేస్తున్నామంటే కొరంతి సంఘము అది ఏథెన్స్ లేక గ్రీసు దేశంలో ఉండే ఒక ప్రాంతంలో ఉన్న సంఘం అది ఆ సంఘంలో ఉన్న వాళ్ళు చాలా మంది రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టు రకరకాల దేవతలను పూజించిన వాళ్ళు విగ్రహాల దిక్కులు వ్యభిచారులు రకరకాల మనుషులంతా మార్పు చెంది వచ్చిన వారు రక్షింపబడ్డ ఆ రీతిగా సేవ చేసిన కొరంతి సంఘం మనుషులు ప్రభుత్వం నడిపించింది అయితే అక్కడి నుంచి వచ్చినప్పుడు రక్షణ రక్షణలోకి వచ్చినాక పాతవి గతించి నూతనంగా మారాలా సమస్తం నూతనంగా జరిగినాయి కాబట్టి అయితే నూతనంగా మారినాక కూడా పాతవి తీసుకొచ్చుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ రోజుకి కూడా అంతే కదా క్రైస్తవు జీవితంలో ఇప్పుడు రక్షింపబడ్డ క్రైస్తవులు ఆ పాత ఆచారాలన్నీ తెచ్చుకుంటారు అందుకే మీరు గ్రామాలకు క్రిస్మస్ పండక్కి ముందు కానీ ఈ క్రిస్టియన్స్ జరిగించుకుండే పండగలకు ముందు కానీ మనం చూస్తాం వాళ్ళు కూడా ముక్కులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఇంటికి గడపలకు పసుపులు పూసుకుంటా ఉంటారు ముఖ్యంగా పెండ్లికి ముందు వాళ్ళు పసుపుతో స్నానాలు చెప్పిస్తూ ఉంటారు ఇవన్నీ హిందూ ఆచారలే కానీ రక్షింపబడ్డాక ఆ ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటారు అన్నట్టు చాలా కష్టం అన్నట్టు అందులో నుంచి బయటికి రావడానికి ఎందుకంటే మనం చూసినాము ఎన్నిసార్లు ద్వితోపదేశండంలో వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చెయ్యకుడి అది నేను తరచుగా చెప్పేవాడిని గతంలో వాక్యం వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చెయ్యకుడి అనేది కానీ అది మనం తరచుగా చూస్తూ ఉంటాము అట్లా కొట్టేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాము విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాం ఎందుకు ఆ రీతిగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం చాలాసార్లు అది వెంటాడుతుంటది నన్ను కూడా చెప్పాలా చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియకుండానే దుష్టునికి వాళ్ళు మహిమనిస్తా ఉన్నారు ఏ రీతిగా దాని నుంచి మనం విడుదల పొందాలా బహు కష్టం కదా కాబట్టి వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి చేస్తే ఏమవుతుందంటే అదే విషయాన్ని పౌలు ఇక్కడ కొరెంతలు రాసిన రెండో పత్రిక పదకొండో దేలా చెప్తున్నాడు చూడండి మీరు ఇంత త్వరగా ఎట్లా చెడిపోయిండ్రని చర్చితో పదకొండు మొదటి వర్షం చూడండి కొంచెము అవివేకంగా మాట్లాడినా వినండి కొంచెము అవివేకం కొంచెం వివేకం కాదు ఆ చదివిటప్పుడు చాలా తప్పుగా చదువుతారు చాలా మంది స్టేజ్ మీద ఒక బ్రదర్ తప్పుగా చదివితే ఆడియన్స్ నుంచి ఒక పాస్టర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నీకు బైబుల్ చదనికి రాదు నేను నేర్పిస్తారా అనే సవాల్ చేసిండు ఒక బ్రదర్తో నా పక్కనే ఉండు ఆ బ్రదరే ఫస్ట్ వాక్యం చెప్తున్నాడు ఈ వాక్యం సరిగా చెప్పలేకపోయిండు ఏది మొదటి వచనం కొంచెము అవివేకము అని ఉంటే కొంచెము వివేకంగా అని మాట్లాడండి తప్పుడు పట్టేసిండు ముస్లర్లు మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అవకాశం ఇవ్వద్దు కొంచెము అవివేకంగా మాట్లాడినను మీరు సహింపవాలని కోరుచున్నాను అంటే ఏంటంటే కొంచెము నేను లెవెల్ దిగిపోయి మాట్లాడతా అని అర్థం వివేకము అంటే దైవికంగా కొంచెం అవివేకంగా అంటే కొంచెం లోకాతీతంగా అని అర్థం లాజిక్ అన్నట్టు ఈ లోకపు లాజిక్ అన్నట్టు కొంచెం అవివేకంగా మాట్లాడం కాబట్టి పావులు కొన్ని సంఘంతో మాట్లాడుతుండడు కొంచెము నేను ఈ లోకాతీతంగా మాట్లాడినను మీరు నన్ను సహించండి నన్ను గూర్చి మీరు ఎలాగో అయినను సహించుడు ఎందుకు అంటే రెండవ వర్షనం మీ ఎడలా ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి గొప్ప జనం పట్ల మనకు ఆసక్తి అనేది ఇక జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వచనంలో గొప్ప జనం క్రైస్తవులు అందరూ ఎట్లా ఉంటారు ఇక్కడ చూస్తుంది ఎందుకు రెండో వచనం పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింప వాళ్ళని మిమ్మల్ను ప్రధానము కాబట్టి రక్షణ నడిపించే వాళ్ళందరూ ఏ రీతిగా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మనమంట రక్షింపబడ్డ వాళ్ళందరినీ దేవునికి ప్రధానం చేస్తున్నాం ఏ స్ప్రభుకి అంటే పెళ్లి కుమార్తె గుంపులోనికి జమ చేస్తున్నాం అది ప్రదానం చేయడం అంటే కానీ మీరు ఎట్లున్నారు అనేది చెప్తున్నాడు మూడో వర్షంలో సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్ల నేను అని భయపడుచున్నాను అంటున్నాడు రెండు విషయాలు మాట్లాడతాడు సరళత పవిత్రత ఏ శుప్రభలోను ఉంటే నీకు సరళత ఉండాలా పవిత్రత అంటున్నాడు సరళత అంటే సామాన్య జీవితము తగ్గింపు జీవితము అంటే శరీరకంగా జీవించకపోవడం శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరళత జీవితం అంటే సింపుల్ జీవితం సింపుల్ జీవితం ఆడంబరంగా అవసరం లేదు మనకి క్రైస్తవ జీవితంలో ఆడంబరంగా ఉంటారు ఈరోజు చర్చెస్ల చూస్తాం ఈరోజు ఫుల్ సెంటు వాసన నాకు తెలిసిన చర్చెస్లలో అయితే కొన్ని చర్చెస్ గతంలో చూసేవాడిని నేను మల్లెపూలతో అలంకరిస్తారు చర్చ్ తెల్ల మల్లెపూలు కొన్ని చర్చెస్లలో కలర్ పేపర్స్ తన్ని అలంకరిస్తే పైనంతా ఈ చర్చిలో మల్లెపూలు కొన్ని కిలోల కిలోల మల్లెపూలు కొని అల్లి మొత్తం చర్చ్ అంతా మల్లెపూలతో మల్లేవాళ్ళు అయితే ఆ చర్చిలకు అడుగు పెట్టగానే ఆ మల్లెపూల వాసనకి నిద్ర వచ్చేస్తాడు పీల్చే పీల్చే ఏమవుతుంది కదా సెంటు వాసన పిలిస్తే మత్తు కదా అట్లా నిద్ర వచ్చేసి నేను చాలా నేను అట్లా పండుకున్నా నైన్టీస్ గురించి ఎర్లీ నైన్టీస్ లో చెప్తున్నా దాని తర్వాత నైన్టీ టూ నుంచి బయటకు వచ్చేసిన చర్చిలో లేని ఇంకెన్ని లేదు నైంటీ టూ వరకు ఆ చర్చిలో ఉండేవాడిని పాటలు పాడేవాడిని కోయర్లో ఉండేవాడిని సిల్వ మోసేవాడిని అన్ని చేసేటోని తెల్లని గౌన్ వేసుకునేటువంటి నిలువుట వేసుకుండేవాడిని చర్చి చుట్టూ తిరిగేవాడిని లోపల పోయి కూర్చొని అలిసిపోయినాక ఆ వాసనకి గాడ నిద్ర క్రిస్మస్ పండుగ రోజు కానీ ఈ ఫెస్టివల్ రోజు సరే వాటి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిండు ఆయనకే ఘనత మహిమ ఎందుకు తీసుకొచ్చిండి మనకు అందరు తెలుసు ఎందుకు మనం అందరినీ బయట తీసుకొస్తున్నాడు నువ్వు మోసపోకుండా ఉండలాగున్నా సర్పము ఎట్లా హవ్వని మోసగించిందో కుయుక్తి చేత మీరు కూడా అట్నే మీ మనుషులు చెరుపబడతాయి మనుషులు చెరిపడమే మోసపడమని చెప్తుంది వాక్యం నీ మనసు చెరుపబడితే నువ్వు మోసపోయినట్లు నీకు ఇంతకు ముందు ఉన్న జ్ఞానము రబ్బర్ పెట్టుకొని తుడిసేస్తే ఎట్లయితుందో పేపర్ మీద తుడిచేస్తేనే నువ్వు మోసపోయినట్లు అంటే వేరే ఒక బోధ వచ్చి అసలు బోధని తుడిచేసి కూర్చుంటే నువ్వు మోసపోయినట్లు చెరుపబడినట్లు అట్లా చేరిపోబడితే నీలో సరళత ఉండదు పవిత్రత ఉండదు మీరు తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అయితే నాలుగో వర్షంకి వచ్చేటప్పటికీ అది ఎట్లా జరుగుతుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు చూడండి ఏలనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక ప్రకటించినను పాయింట్ నెంబర్ వన్ బైబుల్ చెప్తుంది మరి ఒక కూడా ఉన్నాడు అని మరి ఒక అంటే బైబుల్లో ప్రకటించబడిన యేసు కాకుండా మరి ఒక యేసుని కూడా ప్రకటిస్తుంది ఈ లోకం అది మనకు తెలుసు కూడా ఎన్నిసార్లు నేను చూపించిన గతంలో అనదర్ జీజస్ అన్న రికార్డింగ్ మీరు వింటే తెలుసుది అక్కడ ఒక గంట గంట నర రికార్డింగ్ అనదర్ జీజస్ అని అందులో నేను చూపించిన క్రైస్తవులే దాన్ని పాటిస్తున్నారు వేరే ఒక యేసుని ఉదాహరణకి ఇస్లాంలో ఉన్న ఏసు వేరే ఒక యేసు ఆయన బోధించిన బోధ వేరే ఉంటుంది అయన చేసిన క్రియలు వేరేగా ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు వేరేగా అందులో బైబిల్లో ఏసు మాట్లాడిన మాటలు వేరేగా ఉంటాయి కాబట్టి ఆయన మాటలను బట్టి గుర్తించొచ్చు నువ్వు నిజమైన ఏసు ఎవరు అబద్ధమైన వేసేవరు తర్వాత క్యాథలిక్ మతస్థులు ప్రకటించే యేసు వేరే ఒక ఏసు ఇంకా బాలీవుడ్ లాగానే ఉన్నాడు వాళ్ళ మతంలో ఏసు తర్వాత హిందూయిజంలో మనం చూస్తాము ఏసు గురించి ప్రకటించడం కన్యక గర్వం ధరించడము శిశువుని గనడము ఆయన భుజ స్కంధముల మీద రాజ్యభారం లోక కళ్యాణం కొరకై తన జీవితం త్యాగం చేయడం అని శ్లోకాలు పలుకుతా ఉంటారు అది అంటుకుంది వీళ్ళకి క్రైస్తవులకి వాళ్ళు కూడా వేదాలు జరుగుతున్నారు వేదాలలో ఉన్నాడు వేరే ఒక ఏసు ఇవన్నీ నేను ఒక పదం వాడిన ఇమిటేషన్ జీజస్ అని ఇమిటేషన్ జీజస్ ఆర్ ఏమంటాం ఫాల్స్ జీజస్ ఫాల్స్ అనదర్ జీజస్ అనే బదులు ఫాల్స్ జీజస్ అంటారు వీళ్ళేమో బైబుల్ ఏమట్టుకు అనదర్ జీజస్ అనేది అంటే వేరే ఒక యేసు అందుకే మతేసు వార్త ఇరునాలు అధ్యయంలో కూడా మన ప్రభు జ్ఞాకం చేసిండు సాధ్యమైతే ఏర్పరచబడ వారిని సైతం మోసపుచ్చటకు అనేక సూచక్రియలు చేస్తారంట వాళ్ళు వస్తారంట అనేకులు నా పేరట వచ్చేదారు అంటే ఏసు క్రీస్తు ధరించుకొని వస్తారు కానీ వాళ్ళు ఆయన వాళ్ళు ఆయన ముందుగానే చెప్పిండు కాబట్టి ఏది ఏసు నుంచి వచ్చింది లేదనేది మనం గ్రహించాలంటే మనకి చాలా ప్రయాసం అవసరం తరబీదు అవసరం ముఖ్యంగా ఇక్కడ ఏమంటున్నాడంటే మరి యొక్క ఏసును వేలనక వచ్చిన వాడు ఎంత గొప్ప వ్యక్తి నన్ను ఫారినర్ కావచ్చు తెల్లోళ్ళు కావచ్చు నల్లళ్ళు కావచ్చు ఎక్కడోడైనా ఎంత చదువుకున్న పిహెచ్డీలు చేసిన వాడు ఉండొచ్చు ఎవరైనా వచ్చిన వాడు ఎవడనన్ను మేము ప్రకటింపని మరి ఒక ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను అంటే వేరే ఒక ఆత్మ కూడా ఉంది పరిశుద్ధాత్మ కాకుండా వేరే ఒక ఆత్మ ఉంది అనదర్ స్పిరిట్ అని ఇక్కడ దాని మీరు అంగీకరింపని మరి సువార్త అంటే వేరే ఒక సువార్త అనదర్ గాస్పుల్ నేను ఎప్పుడైనా అవకాశం మూడిటి గురించి చెప్తాను దీర్ఘంగా అనదర్ గాస్పుల్ అనదర్ జీజస్ అనదర్ స్పిరిట్ అనదర్ గాస్పుల్ ఇప్పుడన్నా పాత రికార్డింగ్స్ ఉంటే మోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం రికార్డింగ్స్ లో ఉంటాయివి అనదర్ జీజస్ అనదర్ స్పిరిట్ అనదర్ గాస్పుల్ ఈ మూడు బైబుల్ అంతా మూడు మూడు చూపిస్తుంది మనకి మొదటి మూడు గుంపులు ఇవి అనదర్ జీజస్ ని పాటించేది అనదర్ గాస్పుల్ ని ప్రకటించేది అనదర్ స్పిరిట్ ని పొందుకున్న వాళ్ళు ఈ మూడు గుంపులు ఇవి ఏసే వాడేది ఏసు క్రీస్తునామే కానీ వేరే ఒక ఏసు ఇది చాలా మంది క్రైస్తలకు కూడా తెలియదు వేరొక ఏస్ ఉన్నాడు అనే విషయం ఆశ్చర్యం అది కదా వాళ్ళకి తెలియదు వేరొక ఏస్ ఉన్నాడు అనే విషయం ఎనగానే పాటిస్తారు వెంపటిస్తూ అటువంటి ఏసు కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న నేను మీకు వేసినాను అనుకోండి మీరు నిజమైన ఏసుని వెంబడిస్తున్నారా వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నారా అంటే ఖచ్చితంగా మీకు అనుమానం ఉంటుంది ఎట్లా జవాబు ఇవ్వాలా దీనికని అదే రీతిగా మీరు నిజమైన ఆత్మను పొందుకున్నారా వేరే ఒక ఆత్మను పొందుకున్నారా అంటే ఖచ్చితంగా మీకు అనుమానం వస్తుంది ఎట్లా ఈ జవాబు ప్రశ్నకి ఇంకోటి మీరు నిజమైన సువార్థని వెంబడిస్తుండరా ప్రకటిస్తుండరా లేక వేరే ఒక సువార్థని వెంబడిస్తుండరా ప్రకటిస్తురా అన్న ప్రశ్న నేను వేసిన అనుకోండి ఖచ్చితంగా డైరెక్ట్ గా ఎవరు జవాబు ఇవ్వలేడు ఏదో ఒత్తిడి చేస్తే ఏదో అట్ల చెప్తావు బ్రదర్ నేను నిజంగానే నిజమైన ఏసునే వెంబడిస్తున్నా నిజమైన ఆత్మనే పొందుకున్నాను నిజమైన స్వార్థనే ప్రకటిస్తున్నాను అని ధీమాగా చెప్తారు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విశదీకరించి మెల్లమెల్లగా మెలమెల్లగా పరీక్షిస్తే అప్పుడు పశ్చాత్తపడి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తారు నువ్వు ఇంతకాలం తప్పు చేసినవని నువ్వు పాటిస్తుంది వేరే ఒక అందుకే గొప్ప జనం అందరూ నువ్వు పాటిస్తుంది వేరే ఒక అందుకే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి వద్దాయి ఎందుకంటే వేరొక ఏసుని వెంబడించిన వాళ్ళు నీ నామన ప్రవచించలేదా అంటే నువ్వు ఎవరో నాకు తెలియదంటున్నప్పుడు వేరొక ఏసుని వెంబడించిండి వాడు వేరొక ఏసు నామన కార్యాలు చేసిండి వాడు అందుకే నువ్వు ఎవరో నా తెలియదంటున్నాడు వేరొక ఆత్మ నడిపించింది వాళ్ళని మోసగుచ్చి ఆత్మ వేరొక సువార్థం ప్రకటించి అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి వాడు ఏం చెప్పినా కరెక్ట్ అనుకున్నది సంఘం అట్లా సంఘం అంతా అట్లా మోసపోతుంది కాబట్టి ఎవరికి కూడా ఓపిక లేదు పరిశీలించాలా చెప్పండి వ్యక్తిగతంగా ఏసు ప్రభుత్వం ఎంతగా సన్నిహితంగా ఉండగలం మనం ఎంతమంది ఉన్నాం ఈరోజు చర్చలు చూస్తే ఎవ్వరు ఉండడు వన్ కూడా కనిపించారు అందుకే ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన ఎందుకు అదే కథ వ్యక్తిగత సంబంధము ప్రభుత్వం ఎప్పుడు నీకు ఉంటుందంటే నువ్వు రహస్యమందు పోయి ప్రార్థన చేసినప్పుడే ఆయన నిన్ను చూస్తాడు అని ప్రార్థన చేస్తే నాకు ఇది కావాలా నాకు అది కావాలా నాకు ఇది కావాలా నాకు అది కావాలని ప్రార్థన చేస్తే అన్ని ఇస్తాడు కానీ రాడు ఎందుకంటే నువ్వు ఆయనని ఆహ్వానించలేదు నీ హృదయంలో తలుపు ఎద్ద నిలబడి నన్ను త్వర తప్పు తడుతున్నాను ఎవడు నన్ను ఆహ్వానిస్తే వాడి హృదయంలో వాడి ఇంట్లోకి నేను వాటితో పాటు బస చేస్తానన్నాడు వాటితో పాటు నేను ఆహారం పొందుతానన్నాడు కాబట్టి మనుషులు ఎట్లుంటారంటే ఏదో ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఎక్కడెక్కడో ఎక్కడ కూడా ఏదో చేస్తున్నారు అనుకుంటారు కానీ అది కానే కాదు ఆయన దృష్టిలో వ్యక్తిగత సంబంధము క్రైస్తవులకు ఉండదు ప్రభుతో అందుకు వాళ్ళకి ఇవేవి ఎవడన్నా వచ్చి చెప్తే అరే అట్లానా ఎప్పుడు వినలేదు బెదరు ఇవి ఎక్కడ చూడలేదు బేదంటే అదే చెప్తుంది నువ్వు ఎందుకు చేయలేదు అనేది చెప్తున్నావు నేను ఎప్పుడు చూడలేదంటే నీకు వ్యక్తిగత సంబంధం లేదు ప్రభుత్వం నువ్వు బైబుల్ ఎప్పుడు కూడా క్షుణ్ణంగా చదవలేదు నీ లైఫ్లో ఎంతకాలమైతే దుముదులిపి చిన్నప్పుడు కథ చెప్తుంటే నా జ్ఞాపకంకి వచ్చింది ఒక ఆయమే ఆమె దువ్వుకుంటా ఒకరోజు బైబుల్ చదువుకుంటుందంట అయితే చాలా కాలం తర్వాత ఎక్కడ పడేసుకున్నాను ఎక్కడ పడేసుకున్నాను నా దువ్వేనా అని వెతుక్కుంటుందంట ఇల్లంతా ఒక ఆరు నెలల తర్వాత దొరికిందట ఎక్కడ దొరికిందంటే బైబిల్లో ఆరు నెలలు పట్టింది ఆమె మర్చిపోయి బైబుల్ చదివి మనలో కూడా చాలా మంది అట్లనే ఉంటారు కదా వాక్యం చెప్పాలా కాబట్టి ఏదో టకటక్గా వెతేసుకొని చెప్పుకుంటున్నాం కానీ ప్రతిరోజు నిజంగా మనం బైబుల్ చదువుతున్నామా అదే మనందరికీ వర్తిస్తుంది కదా నేను కూడా అట్లా ఉంటాం కదా రోజు బైబిల్ వాక్యాలు మనం చదవకుండా ధ్యానం లేకుండా మనం సేవలో చూడండి ఆయనలాగానే ఉన్నాం దువ్వెన పోగొట్టుకున్న వాళ్ళు అలా జీవితం బైబిల్లో పెట్టి మూలకు పడేసింది సిక్స్ తర్వాత బైబిల్ తెరిస్తే అలాగా అనిపించింది దువ్వెన క్రైస్తవ జీవితం అట్లా అన్యాయం ఉన్నట్టు మనం గ్రహించగలం కాబట్టి వేరే ఒక సువార్త గురించి నేను ఎప్పుడన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాయింట్ ఎన్ని రకాల సువార్తలు ఉన్నాయి నేను చెప్పాలనుకుంటున్నాను సరే ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయంటే మీకు తెలుసు మూడవ భాగము పార్ట్లోకం నుండి క్రింద పడవేయబడిందని దుష్టుడు వాని అనుచరులు మూడు పర్సెంట్ అని చూపించిన వాక్యమో సార్ థర్టీ త్రీ పడవేయబడ్డారు భూమి అందులో మరి కఠినమైన వాటిని దేవుడు కటిగా బీలంలో బంధించి తాళం వేసి చూస్తాం మనం తీర్పు దినం వరకు ఎందుకంటే వాటిని విడిచిపెడితే మనుషులు బ్రతకలేరు ఈ లోకంలో అవి మరీ మరీ కఠినమైన దురాత్మలు అవి అవి ఆ రోజు నోవా జలప్రలయానికి ముందు స్త్రీలను వివాహం చేసుకొని పిల్లలను కన్నారు వికృత ఆకారాలు పిల్లలను కన్నారు గొలియాత లాంటి వాళ్ళని కన్నారు కాబట్టి వాళ్ళందరినీ తుడిచివేసిండి దేవుడు జలప్రలయం ముఖ్యంగా కారణం అది అది తెలియదు ఎవరికి కూడా క్రైస్తులకు తెలదు జలప్రలయం ఎందుకు ఆ వింత రకమైన మనుషులు ఆ కాలంలో నెఫిలు అనే వాళ్ళు ఉండేవాళ్ళంది నిఫిల్ అంటే ఏమంటారు వాటిని జాయింట్స్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులు ఏమంటారు జాయింట్స్ నిాయింట్స్ అన్నా జిఏఐఎన్టీఏన్టీ మీనింగ్ తెలుగు కొట్టినారన్న ఏమవుతుందంటే అసాధారణమైన శక్తి గల వ్యక్తి అంటన్న దిగ్గజమన్ ఉంది దిగ్గజలు నాకు ఆ పదం నోట్కొస్తుంది దిగ్గజల్ అనే పదం దిగ్గజం అని ఉంది దిగ్గజం అంటే ఆ పాత కాలంలో అప్పుడు సిక్స్టీస్ లో సెవెంటీస్ లో సినిమాలు ఉండేవి బ్రదర్ గటుోత్కజ్జుడు అట్లాంటి బొమ్మలు వాళ్ళంత పెద్దగా వికృతంగా ఉన్నటువంటి దయ్యాలు లాగా పొడుగు మనుషుల కంటే వాళ్ళకి రెక్కలు ఉంటాయి వాళ్ళకి నాలుగైదు చేతులు ఉంటాయి పది తలకాయలు ఉంటాయి వీళ్ళందరూ నెఫిలు అన్నట్టు అవి ఎంత మటుకు ఉన్నాయని నేను ఈ లోకంలో మన దేశంలో పడ్డాయని నాకు తెలియదు కానీ బైబుల్ మటుకు చెప్తుంది అటువంటి మనుషులు ఉన్నారనేసి డ్రాగన్స్ లాగా డ్రాగన్ ఉందా లేదా బైబుల్లో డ్రాగన్ ఉంది ఘట సర్పం డ్రాగన్స్ లేవు అని ఎవరు చెప్తాడు బైబుల్లో ఎవరు అవి ఉండే ఒకప్పుడు కానీ అవి ఉండడానికి వీల్లేదు ఎందుకంటే అవి వికృతంగా పుట్టినాయి పడద్రోహపడ్డ దేవదూతలు మనుషులని స్త్రీలని వివాహం చేసుకొని వారితో పాటు కన్న వాళ్ళు వాళ్ళ అది అపవిత్రమైన విత్తనం కాబట్టి దాన్ని తుడిచివేయాల దేవుడు ప్రతి ఒక్కట్ల జీవించే ఆ రోజుల నోవ తరం తప్ప నోవ కుటుంబం తప్ప అందుకు తుడిచివేసిండి దేవుడు అవి ఆత్మలు కదా అవన్నీ ఇప్పుడు ఉంటాయి వాటికి తీర్పు ఒక రోజు కఠినమైన తీర్పు కాబట్టి వేరే ఒక సువార్త అన్న విషయం గురించి నేను ఒక సీరియల్ లాగా తీసుకుంటాను ఎపిసోడ్స్ చూద్దాం ఎంతకాలం వెళ్తుందో ఇంకా ఇది టైం అవి మీకు అర్థం అవ్వాలా ఎందుకంటే మీరు ఇప్పుడు రకరకాల ప్రాంతాలకు పోయి సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి మీకు దొరుకుతా ఉంటారు ఈ సేవకులు రకరకాల సువార్తలు రకరకాల బోధలు రకరకాల బోధలని ప్రకటించే సేవకులు మీకు తగులుతా ఉంటారు కాబట్టి వాటిని ను ముందే వివచించకపోతే ఖచ్చితంగా నువ్వు మోసపోయే అవకాశం ఉంటుంది ఈరోజు ఒక ఒక రకమైన బోధ గురించి ప్రకటిస్తాను దాని మీకు ఆల్రెడీ తెలుసు ర్యాప్చర్ కల్ట్ బోధ గురించి నేను ఎంతో హెవీగా దానికి వ్యతిరేకంగా వచ్చిన అది నాకెంతో వ్యయమైంది ఎంతో ఖర్చు అయింది దాంతో అంటే ఆత్మీయంగానే కాదు ప్రకృతి సహజంగానే కాదు సాంఘిక ముఖ్యంగా కుటుంబ బంధువులందరూ దూరం అయిపోతారు కుటుంబికులు దూరం అయిపోతారు ఏదో ఆచారబద్ధంగా జీవిస్తారు కుటుంబికులు కానీ ర్యాప్చర్ కల్ట్కి విరుద్ధంగా ఉంటే అలా ర్యాప్చర్ కంట్ల చిక్కబడ్డ వాళ్ళందరూ నీకు విరోధలే విరోధంగా కదా ఎంత గొప్ప ప్రవక్తలు ఎంత గొప్ప ప్రవచ ప్రవచనాలు చెప్పినా ఎంత గొప్పగా అద్భుతాలు చేసినా ర్యాప్చర్ కల్ట్ బోధకుండివి నువ్వు అయితే నువ్వు అబద్ధంలో ఉన్నట్టే కదా చాలా మంది అంటారు మరి అట్లయితే బ్రదర్ మళ్ళీ అబద్ధ బోధలో ఉన్న వాటి దగ్గర అద్భుతాలు ఎట్లా జరుగుతున్నాయి అని అంటారు తప్పక అంటారు ఒకసారి రోగుల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో ఎందుకు చెప్తారు చెప్పండి ప్రా అది ఎందుకు బయలుపరచబడింది పదకొండవ అధ్యాయము ఇరవై అన్న ఇరవై తొమ్మిదో వచ్చినాం దేవుడు తన వరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తా పాడడు ఏమర్థం చేసి మీరు చెప్పండి దాని నుంచి ఇంగ్లీష్ చూడు బ్రదర్ మన తర్వాత తెలుగుల కోసం ఒక్క నిమిషం నాకు చూస్తుండ ఇంగ్లీష్ పైపులో పదకొండు ఇరవై తొమ్మిది ఉందన్న ఫర్ ద గిఫ్ట్స్ And the calling of God are without repentance. Repentance. Ah, repentance. The For the gifts and calling are without repentance. That means, God is not in English, but it is not in English. English means, gifts and calling are without repentance. So, if you don't know a person's name, you can't come to a person. I don't know a person's name. ఎట్లా రుజువు పరుస్తావు బ్రదర్ అంటాడు ఇప్పుడు ఉదాహరణకు చూస్తాం మనము మంత్రగానులు మంత్రాలు చేస్తలేరా గిఫ్ట్స్ ఉన్నాయా లే కూడా మన వాడికి గారడి వాడు సీమోను అపోసలకరణ చేస్తాం వాడికి రక్షణ లేదు వాడు గారడి చేస్తున్నా లేదా అద్భుతాలు చేస్తున్నా లేదా ఇంగ్లీష్ లో అట్లుంది కానీ తెలుగులోకి వచ్చేటప్పటికీ ఎట్లుందంటే దేవుడు తన కృపవరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్త పడడు దేవుడు పశ్చాత్త పడడం చెప్తుంది తెలుగులో ఇంగ్లీష్ లో ఆ మనిషికి పశ్చాత్తాపం లేకున్నా కార్యాలు జరుగుతున్నాయంట వాడి సేవలో ఎంత తేడా ఉంది బహుగా కదా జాగ్రత్తగా ధ్యానించండి ఎందుకు ఇట్లా ధ్యానించాలా నేను ఒకటి పట్టుకున్నానంటే దాన్ని అర్థమయ్యేంత దాన్ని సాగదిస్తా మొత్తం అయ్యేంత దాని తర్వాతనే నేను అనేకలకు షేర్ చేస్తాను ఎందుకంటే స్టేజ్ మీదకి ఎక్కినాక కూడా నా ఆడియన్స్ గారు ప్రశ్న ఇస్తాడు ప్రశ్న ఇస్తే వానికి ప్రేమతను జవాబు వాళ్ళకి సిద్ధంగా ప్రతి విషయంలో ప్రతి దశలో కాబట్టి దేవుడు తన కృపవర విషయంలో అంటే ఆయన ఇచ్చిన కృపవరాలు ఎంతమందికి ఇస్తుండే కృపవరలు కృపవరలు నీకు ఎందుకు ఇచ్చిన ఆయన పశ్చాత్త పడాడంట నీకు దయ్యంలో వెలుగొట్టే వరం ఇచ్చి ఆయన పశ్చాత్త ఎందుకు ఇచ్చినారా మీకు అనవసరంగా అనుకోడంట అద్భుతాలు చేసే వరం నీకు ఇచ్చి అరే వీనికి ఎందుకు ఇచ్చిన అనేసి పశ్చాత్తాపడాడంట మనకు తెలుసు ఎందుకో ఎందుకు పశ్చాత్తపడడం ఎందుకంటే నువ్వు ఏం అడిగినవో నీకు దొరుకుతుంది కానీ నువ్వు ప్రభుని అడిగితే ప్రభుని ఇచ్చేట పశ్చాత్తాపం లేదు వాళ్ళకి ప్రభు మీరు ఎవరో నాకు తెలియదు ఎందుకు చెప్తారంటే నువ్వు అడిగింది నీకు ఇచ్చినా దయ్యాలు వరం కావాలి కాబట్టి నీకు ఇచ్చిన అడగలేదు కాబట్టి నీకు పశ్చాత్తాపం లేదు నీకు మార్మన్స్ లేదు నీకు రక్షణాంభం లేదు నీ సేవల కార్యలు జరిగినాయి అవును నువ్వు అడిగినది నీకు ను నువ్వు అది పాటించినవు కానీ నువ్వు ఎప్పుడు నువ్వు రక్షణ నీ జీవితాన్ని ఎప్పుడు సమర్పించుకున్నావు నువ్వు చూడండి ఎంత బోసకరమైన బోధ మనం ఉంటున్నాం బహుభయంకరమైన కాలం అది కానీ మనుషులకు టైం లేదు ఈరోజు నేను చెప్తున్నా కదా క్రైస్తవులకి సేవకులకే పరిగెత్తడు పరిగెత్తుడు పరిగెత్తడు పరిగెత్తుడు వాడి ప్రోగ్రామ్ వాడి ప్రోగ్రామ్ వాడి షెడ్యూల్స్ అంతే పరిగెత్తం కానీ బైబుల్ బోధలు దేవుష్ బోధలు ఏమి తెల్లని తెల్లదాలకి కాబట్టి ఒక క్లుప్ ఒక బోధ ఆరంభించుకుందాం ఈరోజు నేను దాని గురించి దీని బోధ దీని పేరు ఏం డిస్పెన్సేషనలిజం అంటారు డిస్పెన్సేషనలిజం దాని పేరు తెలుగులో లేదు దానికి డిస్పెన్సేషనలిజం అంటే తెలుగులో లేదు మన దాన్ని శబ్దకోశాలే మనం వెతుక్తే మనకు దొరుకుతుందా డిస్పెన్సేషన్ అంటే సాధారణంగా ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే దాన్ని మినహిం మినహాయింపు అని ఒకటి కానీ మినహాయింపు అంటే మిగిలింది కదా మినహాయింపు అంటే ఎగ్జిమిషన్ కూడా ఉంది కదన్నా పంపకం అని ఉంది అవును పంపకం కాదు ఇది మినహా ఇంపు అని ఒక డిక్షనరీలో ఉంది మనకి హాస్పిటల్స్ లో డిస్పెన్సరీ కూడా ఉంటుంది ఒకటి మందులు ఇచ్చేది మందులు తయారు చేసి ఇచ్చేది డిస్పెన్సరీ అంటారు హాస్పిటల్ అక్కడ అదే అన్ని ఒకటే పదాలు అన్నట్టు అది నేను చెప్పాడుది బట్ చాలా జాగ్రత్తగా దాన్ని మనం అనువాదం చేసుకుంటే కానీ అర్థం కాదు అది కొంచెం కష్టంగా ఉంటుంది అది డిస్పెన్సేషన్ అనే పదాన్ని ఆర్గనైజ్ చేసుకోవడంలో కాబట్టి ఈ డిస్పెన్సేషన్ అనేది ఒక పెద్ద బోధ ప్రపంచంలో చాలా పవర్ఫుల్ గా అంటుకున్న బోధ అన్నట్టు దీని అర్థం క్లుప్తంగా చెప్పాలంటే డిస్పెన్సేషన్ అంటే దేవుడు యుగాన్ని లేక ఆదమావల కాలం మొదలుకొని ఈ రోజు వరకు కొన్ని యుగాలని తయారు చేసిండు యుగాలని డివైడ్ చేసిండు అంటాం లేకపోతే అపాయింటెడ్ ఏజ్ అంటారు ఇంగ్లీష్ లో దాన్ని కూడా నేను చెక్ చేస్తున్న తెలుగులో దాన్ని ఏ రీతగా అర్థం చేసుకుంటాం అన్నాడు దాన్ని అర్థం కరెక్ట్గా అయితే మనం ధ్యానించినప్పుడు మైండ్లో ఈజీ కూర్చుంటుందా వాక్యం దైవికంగా నియమించబడిన కాలము అనుంది దైవికంగా నియమించబడిన కాలం అని ఉంది అయితే ఈ డిస్పెన్సేషన్ బోధకులు ఏమని చెప్తుంటారంటే నేను వచ్చే మళ్ళా నెక్స్ట్ వీక్ లో కొన్ని డీటెయిల్ వాటికి సంబంధించిన విషయాలు చెప్తా ఉంటాను డిస్పెన్సేషనలిజం అంటారు దాన్ని ఇంగ్లీష్ లో డిస్పెన్సేషనలిజం అంటే ప్రతి ప్రతి యుగంలో దేవుడు ఒక సమయాన్ని ఫిక్స్ చేసి పెట్టిండు ఆ యుగంలో దాన్ని తగినట్లు మనుషులను రక్షణ అనేది ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము నేను చేస్తున్నాను పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ అయ్యనీ వందనాలు ప్రభా అవును ప్రభా తండ్రి మేమంతా తండ్రి నీకు ప్రధానం చేయబడిన వాళ్ళం ప్రభా కాబట్టి దుష్టుడు ప్రభాయన తండ్రి అవన్ను మోసపరిచినట్టు వాడు కుయక్తితో వస్తుండు ప్రభ మా మనసులో మీ పట్ల ఉన్న సరళత పవిత్రతను వాడు చెరపాలని చూస్తుండు ప్రభ మా ఆలోచనలు ప్రభ అపవిత్రంగా మార్చాలని వాడు ఎంతగానో మమ్మల్ని శోధిస్తున్నాడు ప్రభా కానీ వాడిని మేము జయించాల ప్రభా నాయనా నీ వాక్యమే రెండంచుల వాడిగల ఖడ్గము సజీవమైన వాక్యం ప్రభా ఈ వాక్యం మా హృదయంలో ఉన్నంత కాలం నాయన క్రీస్తును మేము ధరించుకున్నట్టే క్రీస్తు మాలో ఉన్నట్టే ప్రభా మీరు మాలో ఉన్నట్టే ప్రభా కాబట్టి వాడు ఏ రీతిగా బాణాలు వేసినా ఏ రీతిగా మా మీద నాయన వాడు చేసినా కానీ మేము ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలం ప్రభా వాడు కుయుక్తుతో చేసే ప్రతిదీ మేము పసిగట్టగలం ప్రభా కాబట్టి వాడి మీద మేము విజయం సాధించగలం ప్రభ కాబట్టి మాలో ఏం ఉండొద్దు ప్రభ మా హృదయం శుద్ధి అయ్యి ఉండాలా ప్రభ మా మనసు నాయన మీ మనసులాగా ఉండాలా ప్రభ మీరు కలిగిన సరళత పవిత్రత పరిశుద్ధత మాలో ఉండాలా ప్రభ కాబట్టి నాయన మీరు చూపించినారు ప్రభ నాయన ఏ రక ఏసు వేరొక ఆత్మ వేరొక స్వార్థ అని ప్రభ ఈరోజు క్రైస్తవ సంఘం ఆ రీతిగానే ఉంది ప్రభ నాయన కానీ ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభ ఎవరు నాయన ఆత్మను వివేచించలేకపోతున్నారు వాళ్ళ ఆత్మీయ స్థితిని కూడా చూసుకోలేకపోతున్నారు ప్రభా కేవలం ప్రభా నాయన మేము జ్ఞానులము మేము బుద్ధులము అని అనుకోవడమే వాళ్ళ మోసపరుచుకుంటున్నారు ప్రభా మేము సత్యంలో ఉన్నామని వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు ప్రభా కానీ ఎప్పుడు నాయన వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోలేకపోయినారు కాబట్టే నాయన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడగలేకపోయినారు కాబట్టే మోసపోయినారు ప్రభా కాబట్టి గుడ్డిగా వేరొక క్రీస్తును వేరొక ఆత్మను పొంది ఈ రోజు మోసపోయి ఉన్నారు ప్రభా కాబట్టి మీరు చెప్పినారు ప్రభా ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆ యొక్క ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ మమ్మల్ని పరీక్షించమన్నావు ప్రభా కాబట్టి మాలో పరీక్షించే వివేచన ఉండాల ప్రభా కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘాలు లోకమంతా వేరొక యేసుని వేరొక ఆత్మని వేరొక సువార్థని ప్రకటిస్తున్నారు ప్రభా కాబట్టి మేము నాయన తండ్రి మేము నిన్ను వెంబడించాల ప్రభ జీవం కలిగిన తండ్రివి మీరు ప్రభ నాయన నిన్ను వెంబడించాల ప్రభా నాయన నీ ఆత్మను మేము పొందుకొని ప్రభా నీ సత్యమైన సువార్థను మేము ప్రకటించాల ప్రభాయన మేము నాయన జ్యోతులు పట్టుకునే జ్యోతిలాగా నిలబడాల ప్రభా నాయన మా దివిటిలు ఎప్పుడు నిరంతరం వెలగాల ప్రభ నాయన తండ్రి కాబట్టే ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడే ప్రభ మేము ప్రతి ఆత్మను వివేచించగలం ప్రభ ప్రతి బోధ మేము పసిగట్టగలం ప్రభా అది దేవుని సంబంధమైన బోధ అది మోసపరిచే బోధ భ్రమపరిచే బోధ అబద్ధ బోధ అని అది దేవుని సంబంధమైన ఆత్మనా లేదా మోసపరిచయ ఆత్మన బ్రహ్మపరిచయ ఆత్మన మేము చూడగలం ప్రభ నాయన కాబట్టే ప్రభ మేము పరిశుద్ధ ఆత్మ పొందుకుంటేనే ప్రభ వేరొక ఆదరణకర్త ప్రభ అనగా సత్య స్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరందరూ సర్వసత్యంలోకి నడుస్తారన్నారు ప్రభ కాబట్టి జరగబో సంభవింపబో సంగతులు అన్ని ప్రభా నాయన మీరు చెప్తారన్నారు ప్రభ కాబట్టి మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు కావాలా ప్రభ ఆయన ఎంతో మంది మేము పొందుకున్నాము కాబట్టే మేము ఉన్నామనుకుంటున్నారు కానీ వాళ్ళు పొందుకున్నారా లేరనేది నాయన ఎవరు గ్రహించలేకపోతున్నారు వాళ్ళ దివిటీ వెలుగుతుందా ఆరిపోతుందా అనేది కూడా చూడలేక స్థితిలో ఉన్నారు ప్రభా ఇది కూడా ఓ రీతిగా మోసపరుచుకోవడమే ప్రాభ కాబట్టి మా దీపము నిరంతరం నిత్యము వెలగాల అది తరతరాలకు మీ కట్టడని చెప్పినావు ప్రభా నిర్గమా కాండంలో నూనెని తీసుకొచ్చి నాయన తండ్రి మా దివిటీలు వెలిగించుకోమన్నావు ప్రభా ఈరోజు ఒలీవల చెట్టు ఒలివల నువ్వే ప్రాభ నీ అభిషేకము ఉన్నంత కాలమే ప్రాభ నాయన మేము ఏ విషయంలో తప్పిపోకుండా ఏ విషయంలో నాయన దుష్టుడు మోసం మేము వాడికి లొంగకుండా వండగలం మీరు కలిగిన సరళత పవిత్రత పరిశుద్ధత మాలో ఉండగలదు ప్రభ కాబట్టి ఈ దినం నువ్వు మాట్లాడినావు ప్రభ క్రీస్తుకు ప్రధానం చేయబడినాం తండ్రి అదే రీతిగా అనేకులను నీకు ప్రధానం చేయాలా ప్రభ అనేకులు ప్రభ గొప్ప ఈ రోజు నాయన ఉన్నారు ప్రభ ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభ ఎందుకంటే మనుషులందరూ పరిశుద్ధ ఆత్మను మీరు అనుగ్రహిస్తారన్నారు ప్రభ అంతే దిన ఎందుకంటే మీ రాకడ సమయంలో మీ నామం పేరుట అనేక అబద్ధ వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపరుస్తారన్న ప్రభ వాడు మోసపరచకుండా ఉండడానికే అంతే అందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తారన్నో ప్రభ దాసులేంది దాసురాలేంది యవనేస్తులేంది రుద్ధునులైతేంది ఎవరైనా ఆ ఆత్మను పొందుకొని ప్రవచిస్తారన్నారు ప్రభ కాబట్టి మేమంతాన్ని పరిశుద్ధాత్మ పొందుకోవాలా నిరంతరము నిత్యము మా దీపం వెలగాల ప్రభ అప్పుడే మేము ఏ విషయంలో నైనా మేము తప్పిపోకుండా నైనా మీరు కలిగిన పవిత్రత సరళత నైనా మీలో మేము ఉండగలం ప్రభా మాలో నీ పట్ల ఆయస్కరమైన జీవితం ఉంటే మమ్మల్ని క్షమించి తండ్రి ప్రభవ మీరు అక్కడికి నన్ను సిద్ధపరుచుకున్నావు ప్రభ ఈరోజు మనుషులు అనేక వరాలు అడుగుతున్నారు ప్రభ కానీ మాకు మీరుంటే చాలు ప్రభా సమస్తం మీలోనే ఉంది ప్రభ కాబట్టి మాలో మీరు నివసించాలా ప్రభా మీరు మా హృదయం దగ్గర వచ్చి తలుపు తడుతున్నారు ప్రభ తలుపు తీస్తే మాలోకి వచ్చి నివసించి మాతో బస చేస్తానన్నావు ప్రభ కాబట్టి నా హృదయమనే తలుపు తెరిచి నిన్ను ఆహ్వానిస్తున్నాను స్వీకరిస్తున్నాను నన్ను నిరంతరం ప్రభ నాయన బ్రతుకు దినంలు అంతా నాలో నువ్వుండి నీలో నేనుండి ప్రభ ముందుకు పోయేలాగా దీవించి నేను మీరే ముందుకు నడిపించమని మీ సహాయము మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేడని ఏస్తూ క్రీస్తు ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి ఆ మేన్దర్ దీపక్ ఇందక బ్రదరు చెల్లినారు బ్రదర్ మీరు సరే పరిశుద్రమల దేవా కృపణ తండ్రి దేవాని వందనాలు కృతజ్ఞత పరిశుద్రమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాలు ప్రభు దేవా మరి వాక్యం చిత్రప్రభ మీరు మాకు బాధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి దేవా ఏస్రభ మరియు సర్పం ప్రభా రకరకాల భోజన చిత్తప్రభా కీర్తి కలిగి ప్రభా మోసపరుస్తున్నాయి ప్రభా మేము ఆ మోసంలో పడకుండా ప్రభావ పాములను తెలియన తొక్కుట ప్రభా శుభలం అంతటి మీద మాకు అధికారం గురించి ప్రభావ యొక్క వాక్యం జీవితంలో నెరవేర్చండి ప్రభా అదే రీతిగా ప్రభా మేము ప్రభా మరి పవిత్ర ఉండటం మీద మాకు సహాయపడండి ప్రభావ దేవాయ ప్రభా మేము ఎక్కడికి కూడా తొలగిపోవద్దు ప్రభా లెఫ్ట్ రైట్ ఎక్కడి ప్రభా దేవా ప్రభా మీలో ఉండి మేము నడుచుకోవాలి ప్రభా దేవా ప్రభావ మీరు వచ్చి మా దేవాయచ ప్రభా ఈ లోకం అంతట ప్రభా రకరకాల బోధల చేత ప్రభా అనర్ధజస్ అనర్ధ స్పిరిట్ అనర్ధస్ ఉన్నాయి ప్రభా దేవా ప్రభా మేము సువాతి ఎలా ప్రకటించాల వాళ్ళకు మేము ఏ విధంగా తెలియజేయాలా ప్రభా యొక్క సత్యాన్ని మరి మాకు జ్ఞానం ఇవ్వండి యొక్క జ్ఞానం చేత నడిపింపుతాయి చెప్పండి మేము విన్నది ఏది మర్చిపోకుండా ప్రభా అది మేము భద్రపరచుకోవాలి ఎందుకంటే ప్రభా రేపు ప్రభా అలాంటి వారు మాకు ఎద్దరబోతున్నాక ప్రభా అలాంటి వారికి మేము సమాధానం ఇచ్చేవారిలాగా ఉండాలా ప్రభా దేవాయచ ప్రభా అందుకే ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రభ ఎలా వేళ మాకు దయచేయండి ప్రభా దేవని యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటే ప్రభా మేము ఎక్కడికి కూడా ప్రభా తొలగిపోము తండ్రి అందుకే ప్రభా సమస్తము నీ దగ్గరే ఉంది ప్రభా ఐసం మీరు వచ్చి మా రుద్యంలో నివసించండి ప్రభా దేవాయచ ప్రభా మీ నుండి మీ రమంలో నడిపించని ప్రభా ఏక స్తోతం నీకే వందనాలు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తౌత హలనీ దేవాయచ ప్రభా ప్రతి ఒక్కటి మేము భద్రపరచుకున్న ప్రభా కంఠభూషణ మేము ధరించుకోవాలి ప్రభా యొక్క వాక్యాలన్నీ కూడా ప్రభా దేవాయత్స ప్రభా ప్రతి ఒక్క వాక్యం విన్నది ప్రభావ మేము అనేకులకు ప్రకటించాలా మేము వెలిగించే వారిలాగా ఉండాలా ప్రభా దేవాయ ప్రభావ మేము వెలగల అనేకులకు వెలిగించాలా ఈ లోకం అంతడుగు ప్రభా తర్వాత సత్యమూత్ర ప్రభా దేవాయ ప్రభావ ఇంకా అలాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే ప్రభా ఆ యొక్క వారి విషయాలు ప్రార్థిస్తున్న ప్రభా వారైన ప్రభా గుంపుల నుంచి బయటికి లాక్కరని ప్రభా దేవాయ ప్రభాని యొక్క లక్ష నలభై ప్రభా ప్రతి ఒక్క బిడమ్ని సిద్ధపరచుకుని ప్రభా దేవాని యొక్క రాకరికి మందని సిద్ధపరచుకొని మీరు తోడ ఇంటి నడిపిస్తారని యేసుకృష్ణ లాభంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ ఇంకా ఎవరున్నారు బ్రదర్ నేను కాల్ చేస్తాను ఈ బ్రదర్ వేరైనా బ్రదర్ శ్రావణ్ బ్రదర్ కదా కాదు వేరే బ్రదర్ నేము వేరేగా వచ్చింది ప్రసాద్ ప్రసాద్ ప్రసాద్ తెలియదు బ్రదర్ నాకు ఏ ప్రసాద్ అంటున్నారు ఆయన తెలియదా మన ప్రేరు జరుగుతున్న ఆంటీ వాళ్ళ కొడుకు రెండో కొడుకు చదువుకున్నారు కదా ఇంటర్ పాస్ అయింది కదా మన ప్రభు అయిన యొక్క కృపయు కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్పొందిన మన అలాగే ఈ లోకంలో ఉన్న ఎంతో మంది ఈ కోవిడ్ పేషెంట్లకి అలాగే ఎంతో మంది దుఃఖంలో ఉన్న వాళ్ళందరికీ అలాగే క్రైస్తవ సంఘాలందరికీ ఆయన కృప కనికరము సమాధానము మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక ఆ మీన్ ప్రైజ్ లో అడక్క